ఉత్తమైన భర్త లభించుటకు మూడు రకముల మంత్రములు సూచింపబడుచున్నవి అందు మొదటిది ఐదు వందల నలభై సార్లు కన్యా జపము చేయవలను ఏ గౌరీ శంకరార్థాంగి యథాత్మం శంకర ప్రియ తధామాం గురు సుదుర్లభాం రెండవది కాచ్యాయని మహామాయే మహాయోగిరీశ్వరీ నందగోపసు దేవం పతి మే కురతే నమ పార్వతీదేవి పట్మునందు నూట ఎనిమిది పర్యాయములు ఈ జపము చేసిన చాలును మూడో మంత్రము ఒక జపించిన తప్పక సిద్ధియోగును ఓం హ్రీం కుమారాయ నమ స్వా